సూత్రం ప్రభావ పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తివంతుడా సర్వన్నతుడా మహోన్నతుడా మహాకనుడా ఈసు ప్రభా నీకు వందాలుసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జులుగా పెట్టుకున్నారనైనా దీవారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క దినానికి ప్రభావ నూతనమైన కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగరించాను ప్రభావ నా దేవ నా ప్రభా నీకు దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజ్జీలుగా పెట్టుకున్నారనైనా మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు వేసాయా నీకు ప్రభా నా దేవా మీరే వాటిందరూ మాట్లాడండి పాటలు ధర మా ఇంకోదాన్ని పరిశుధాత్మ అభిషేకంలో నడిపించిన ఆయన యువ సమాప్తి చివరి అంచులు ఉంటున్నాం ప్రభావ మేము మీ కొరకు ఏ రీతిగా జీవించాలా ప్రభావ నా తను మీ ఏ రీతిగా మేము సాక్ష్యం ఇవ్వాలి ప్రభావ మీరు మాతో మాట్లాడండి ఓ దేవానికి వంద ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారు ప్రభావందరి కోసం ప్రార్థించాలి విజ్ఞాపన ప్రార్థన ఎడదెక్క ప్రార్థన ఇసుక మేము ప్రార్థించాలను కొరకు ప్రభావ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఈమల కాలంలో ఉంటున్న మేము ప్రభావ మా విశ్వాసాన్ని తొలగిపోకుండా ప్రతి క్షణం మీకు పరిశుద్ధంగా జీవించాలా ఈ శ్రమంలో నుంచి ఎవరు కూడా మరిపోకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ శుతించలాగా సాయపడమని వ్యక్తి పరిశుద్ధ నామవున ప్రాతిష్టాంత అండి ఆ మేన్ ఆ మేన్ ప్రజల శ్రావణ్ వయసు నిన్నే ఆరాధింతు నా తండ్రి నిన్నే ఆరాధితును వయసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధితును ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా చాలయ్యా నీ దీవన చాలయ్యా నీవే చాలయ్యా మీ దీవెన చాలయ్యా ఓ సు నిన్న ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓసూ నిన్నే ఆరాధించు నా తండ్రి నిన్నే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 తండ్రి నిన్నే ఆరాధితును వయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్ను ఆరాధితును మామవుని వయ్యా మా నాన్నవుని వయ్యా నీడ నివయ్యా మతోయ్య మా నీడ నివయ్యా ఓ సు నిమ్ ఆరాధింటూ నో తాతండ్రీ నిం ఓ నిరాధింటూ నో తాతీ నిం నే ఆరాధింటూ నో పర్వ నన్ను మరచి పోకయ్యా మరువా పోకయ్యా నేను మరచిపోనయ్యా బ్రతుకాలేనయ్యా ఈ మాయాలోకంలో బ్రతుకాలేనయ్యా ఈ మాయాలోకంలో పోయిస్తూ నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధితూను పోయేసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధిస్తును వేడలు వద్దయ్యా నాకు నిద్దలు వద్దయ్యా వేడలు వద్దయ్యా నాకు నిద్దలు వద్దయ్యా నీవే చాలయ్యా అని మాటలు చాలయ్యా నీవే చాలయ్యా అని మాటలు చాలయ్యా నిన్నే ఆరాధితును నా నిన్నే ఆరాధితూను ఓసూ నిన్నే ఆరాధిస్తూను నా నిన్నే ఆరాధితూను ఈ లోకము వద్దయ్యా లోకాశలు వద్దయ్యా ఈ లోకము వద్దయ్యా లోకాశలు వద్దయ్యా ీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా ఓయూ నిన్నే ఆరాధింటూను నా తండ్రి నిన్నే ఆరాధింటూను నిన్నే ఆరాధింటూను నా తండ్రి నిన్నే ఆరాధింటూను ఎప్పుడు వస్తావు నీరాకడము ఎప్పుడు వస్తావో నీరాకడము వేచి ఉన్నాను కనిపెట్టి ఉన్నాము వేచి ఉన్నాము కనిపెట్టి ఉన్నాము ఓసూ నిన్నే ఆరాధింటూను నా తండ్రి నిన్నే ఆరాధింటూను ూ నిన్ ఆరాధిన్ నా తండ్రి నిన్నే ఆరాధితును సర్వం నీవయ్యామస్తవయ్యా సర్వ నీవయ్యామస్తవయ్యా జీవం నీవయ్యా మార్గం నీవయ్యా మార్గం నీవయ్యా నా జీవం నీవయ్యా ూను తండ్రి ఆరాధి ఆరాధినుదర్ ఓకే థ్యాంక్ యూ శ్రవణ్ మనోజ్ హలో మనోజ్ శోధం వేసు ప్రభా వాక్యం ఏమవుతా మీరు మాట్లాడి సహాయం చేయండి మీ యొక్క నడిపించి నా జీవానికి శుభం చూసాం చేసే ప్రభా మీ తొలగ ఉంది కాలం భయంకర కాలంలో మిశ్వప్రభ అలా ఆయన గదిలో బేపడం అలా మీరున్నారుభ నాజీవానికి సాగిపోతాం మీ ఆత్మా నడిపి అందుకు పిలాతో నేను యూదుడున ఏమి నీ స్వజనమును ప్రధాన యాజికులను నిన్ను నాకు అప్పగించి తిరుగదా నేనేమి చేసి నేను నేనేమి చేసివని అడగగా నీవేమి చేసివని అడగగా ఏసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది నేను యూదులకు అప్పగింపకుండునట్లు నా సేవకులు పోరాడు కాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాద నేను ఫిలాతు నీవు రాజువా అందుకు ఫిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా ఏస్తు నీవన్నట్టే నేను రాజునే సత్యముని గుర్చి సాక్ష నేను కుట్టి మై కింగ్ థర్టీ సిక్స్ లోక సంబంధం అనేది కాదు అలా లుయ ఇక్కడ యేసు ప్రభు చెప్పు ఈ రాజ్యం ఈ లోకమైన సంబంధం కాదు అలా లుయే ఈ రాజ్యం ఈ లోకం సంబంధి కాదంటే ఆయననే రాదు కదా కిరాత ఎమ్ములు గుడ్డి ఈ లోకం సంబంధి కదా ఎట్లా గుర్తుపెడతారు ఈ లోకం సంబంధి చీకటి సంబంధి వెలుగులు గుర్తుపట్టలేదు అలా చెప్పండి అక్కడ ప్రాతం మార్చి వర్సుడు కానీ ఏసుప్రభు అక్కడ లాస్ట్ ఇండింగ్ లో వచ్చేసిన వేసుప్రభు అందరికి అవకాశం ఇచ్చిన వేసుప్రభు ఎవరైనా స్వీకరించడో ఆయనలో ఉద్యమస్తుప్రభు వీళ్ళు తురికరించడో వాళ్ళ చీకటిలో ఉంటది అయితే ఇక్కడ మంచి పోస్ట్ లో ఉన్నాడు కానీ గుర్తించో రాజ్యము ఈ లోక సంబంధం అనేది అయితే నేను యూదులకు అప్పగింపకుండా నా సేవకులు పోరాడు గాని నా రాజ్యం ఈ లోక సంబంధం యువత సంబంధమైనది నేను మన చదువునే ఒకసారి ఒకసారి ఇక్కడ చూసాము మంచిగా మెల్లంగా నేను యూదులకు అప్పగించూ అప్పగించబోద ఇక్కడ నా సేవకులే పోరాడుతానని చెప్తున్నాడు హేమతుడు ఇక్కడ మన చదువునేది అవి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూత్లకు అప్పగింపబడకుండా నా సేవకులు పోరాడుతున్నారు గాని నా రాజ్యము నా సేవకులే పోరాడతారు నా సేవకులే పోరాడతారు అని అక్కడ చెప్తున్నాడు ఆయన గుర్తుపడతాడు సేవకులు ఏము కదా కదా అడుగుతాడు అక్కడ నా రాజ్యం ఇక సంబంధం అనేది కాద నేను కనీసం అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా ఏసు నువ్వు అన్నట్టే నీ రాజునే నువ్వు రాజువా అంటే నువ్వు రాజుని అని చెప్తున్నాడు అక్కడ ప్రభు అంటే ప్రభుత్వం మాట్లాడుతుంటే ఆయనకు దైవ జ్ఞానం కదా ఇక్కడ దైవ జ్ఞానం వస్తులేదు అలా ఒక పాపి ఉన్న సమరిస్తూ మాట్లాడుతూ ఏమొచ్చింది దైవ వచ్చింది ఆయనకు మనం సమరిస్తు మాట్లాడుతుంది ఆశ ఉండే ఇక్కడికి అవునంటాయ చెప్తున్నాడు ప్రభు మన ఇందు నిమిత్తమే నేను సత్యం సాక్ష్యం ఇచ్చే పుట్టి తిని అలా మనం ఎందుకు పుట్టినామంటా ఇప్పుడు ప్రభు ఈ లోకంలో ఎందుకు ప్రభు ఎందుకు వచ్చిందా సత్యమి సాక్షానికే పుట్టించు మనం ఈ లోకంలో ఏసు బ్రహ్మణి పుట్టిన సత్యమిషంగా సాక్ష్యంగా వచ్చిన ఒక కైటాం అలా ఒక్క కేట ఆయన సాక్షిగా బూది బూదివంత వరకు ఉండాలా మనం అలా ఇప్పుడు ఆ కాలంలో ప్రభు కుమార్ ఇప్పుడు ఆయన మనకు మనం ఆయన సాక్ష్యం కు నిలబడాల ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధం సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట విని ఇందు నిమిత్తమే ఈ లో వచ్చితిని వచ్చితిని సత్య సంబంధి అయిన పతి వాడును నా మాట విను నేను సత్యంలో ఉంటుందో సత్యం గ్రహిస్తాడు నా మాట ఇలా ఇంకేమవుతుంది కదా అందుకు పిలాతు సత్యం అనగానే ఏమిటి అని ఆయనతో చెప్పాను చెప్పి అంటే ఈ లోకంలో సప్తం లేదు ఆయన తెలుసలేదు సప్తమైన ఇందు నిమిత్తమే ఈ లోకంలో వచ్చి తిని సత్యసంబైన పదివాడు నా మాట విని నేను అందుకు పిల్లలు ఏమిటి అని ఆయన తనగా చెప్పాను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులద్దకు తిరిగి వెళ్లి అతని ఎందుకు ఏ దోషం నాకు కనబడలేదు అయినను పస్కా పండగల్లో నేను ఒకరిని మీకు విడుదల చేయను వాడుకోదు కదా నేను పస్కా పండుగల అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయటం వాడుక కదా కదా నేను యూదుల రాజును విడుదల చేయట మీకిష్టమా అని వారిని అడిగాను అయితే వారి వారి విని విని వద్దు విని వద్దు బాను విడుదల చేయమని మరలా కేకలు వేసి వద్దు బి చేయడని బర్వానని విడుదల చేయండి బరబా అంటే ఒక దొంగ కదా దొంగ బరబా అంటే దొంగ దొంగ అంటే దుస్తుడు సాధర్ ఈ కాలంలో సత్తం అందరూ చునికెరిస్తే నాకు మాకు అవద్దమే కావాలా మాకు అవద్ధము కావాలా ఇమ్మకల బోధలు కావాలా అలా రకరకాల బోధలు ఈ రోజు మీరు సత్తం ఏం చేస్తుంది చునికెరిస్తుంది వాళ్ళు అలా మాకు అవధమి కావాలామంటారు ఇక్కడ చదువు అయితే వారు వారు విని వద్దు బరాబ్బా విడదల చేయమని మరలా కేక వేసిరి ఈ బా బిపోటు దొంగ బందీపూటి దొంగ దుస్తుంది దొంగ కంప్లీట్ అయిపోయింది పద్దెనిమిది కంప్లీట్ అయిపోయింది బరబ్బన ఈ నాలుగు నాలుగు ఒకటే జవాన్ నాలుగు నాలుగు ప్రభు వచ్చి ఏం చూస్తున్నారు యహోన్ సువార్తనా యహోన్ మొదటి జవాన్ ఒకటే జహోన్ నాలుగు ఫోర్ చాప్టర్స్ చదువు రవి ఫోర్ ఫస్ట్ నుంచీలారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు ఈ కాలంలో అని ఇక్కడ మనకు దేవుని వాక్యం తెలిసి యోన్ భక్తుడు చెప్తున్నా గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైన కావో పరీక్షించుడి అలాది పత్తి ఆత్మ నుండగా దేవుని ఆత్మ ఏదిందో పరీక్షించడి అలాది అయి కదే పిలాత్ పిరాటి చప్పులు సత్తం నా మోట ఇను పిలాట్టి చెప్పులు మన ప్రభు అలాది పిలాత్ ఏమన్నా ఈ లోకం సంబంధి మన మన ప్రభు పరలోకం సంబంధించిలా అవకాశం దొరికింది కానీ ఆయనకు ఆశ లేదు ఉదయంలో ఎవరికి ఆశ ఉందో ప్రభు ఆయనకు కలబర్చుకుంటాడు ఇంకేమంటాడు ఒక్క నిమిషంలో చర్యదారి వచ్చిందని ఏ ఆత్మ ఒప్పుకొను సంబంధమైనది ఇక లోకల్ సంబంధ నెంబర్ ట్రై చేసింటి అవును ఒక నెంబర్ వచ్చిందన్న మీ అది వాడతాం అని బ్యాట్ అని అనుకున్నాను ఆ నంబరు అది అందరితో షేర్ చేయద్దు మెల్లగా చేద్దాం కొంతమందితో సరే సరే సరే మధ్య అవుతుందా మన మన వాక్యం చెప్తాన మంచిది మంచిది ఫోన్ వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అలా ఏ ఆత్మ దేవుని సంబంధం కాదు అక్కడ అవకాశం దొరుకుతుంది అయినా సత్సాని గ్రహించలే కానీ వెళ్ళిపోయినాడు కానీ ఒక అవకాశం దొరికింది ఇంకేముంట క్రీస్తు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు దేవుని ఆత్మ బట్టి అంటే పూర్తిగా తెలుసుకోవాలా అంటే తెలుసుకున్నావా క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన మీరు వినిన సంగతి ఇదే ఇదే అక్కడ చూస్తే బర్మ బరమాద దొంగపోటు కదా తీసుకో దొంగ అక్కడ చూస్తే ఈ కాలం ఇట్లానే తక్కుతున్నారు ఈ కాలంలో అనేక ఉంటారు మనకు అని ప్రేమతో మనం ఎం చేయాలా వాళ్ళకి చెప్పాలా మన ప్రభు ఇట్లా ప్రేమతో చెప్పుకు ప్రిమతో మాట్లాడుతూ ప్రేమతో మనం మాస్టర్ ఇంకేమంటున్నారు కదా ఇది వరకే అది లోకంలో ఉన్నది ఇది వరకే లోకంలో ఉంది అలా ఇది వరకే లోకంలో ఉంది మన ప్రభు ఉన్నది ఆదు నుంచి ఇప్పుడు జరుగుతుంది లోకంలో తన కార్యస్థితి చేస్తుంది అది అవుతో పోదా చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అనదు ఇక్కడ చెప్తుంది చిన్నపిల్లరా మీ దేవుని సంబంధం మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వాణ్ణి జయించి ఉన్నారు అనదు దాని విజయం పొంది ఉన్నారని చెప్తున్నారు అనదు దాన్ని జయించి ఉన్నారు దాని ఆచారాలు దాన్ని కిరేలన్నీ జయించి మనం అలా అది ఎట్లా జయించి ఉన్నారు కలవరిస్తున్నారు మన పాపం క్షేమం రోజులు ధరించి ఆ విజయం చేతిలో మనం మన దేవుడు ఉన్న కనుక దాని మీద మనం విజయం పొంది ఉందని చెప్తున్నాం ఇక్కడ ఎవరు దాన్ని జయించి ఉన్నాం అలా ఈ లోకాన్ని జయించి ఉన్నాం ఆచారాలు ప్రతి విధంలో మనం జయించి ఉన్నాం మనం ఇంతకుముందు ఏముండే ఈ లోకంలో ఉండే సగం సత్యం చదువు అర్థం కానీ ప్రతి దాని కిరాలు ఇప్పుడు గుర్తుపడతాం మనం ప్రభు మన ఉన్నారు కదా దానికి మనం గుర్తుపడతాం ఇంకేమంటాడు కదా జయించున్నాం సంబంధాలు లోక సంబంధం అలాగే ఇజ్రాయల్ ప్రజలు దేవుని ప్రభు గుర్తు లోక మాట్లాడుతున్నారు బంద్రమాకు బిడుదల చేయండి ధర్మాకు విడుదల చేయండి మంచిది చీకటి చీకటిని ప్రేమిస్తుంది వెలుగు సంబంధం అయితే వెలుగుని ఎమ్మిడిస్తాడు గనుక లోకము వారి మాట వినును లోకము వారి మాట విన్నును అక్కడ చూస్తే అంతా లోకమంతా ప్రభు ఉన్నప్పుడు వారి మాట ఇది కదా వారు లోక సంబంధులు గనుక లోకము సంబంధం మాట్లాడుదారు లోకము వారి మాట విను విను మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు ఆయన మాట విను దేవుని సంబంధి కానివాడు మాట ఆయన మన మాట వినడు వినడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో ్రహ్మపురచ ఆత్మ ఏదో తెలుసుకొంటున్నాము అలలీయ అలయ్య సప్తపూత్రుడి ఆత్మ ఏమో బ్రహ్మపుత్ర ఆత్మ ఏదో తెలుస్తున్నాడు అని మోసపు ఆత్మ ఏదో మనం తెలుస్తున్నాం ఇప్పుడు అలవాళ్ళ అక్కడ నుంచి మనం వచ్చినాక బయట వచ్చినాక దేవుడు మనకు ఇదంతా తెలియచినాడు అలలియ ముఖ్యమంత్రి మన బైబిల్ కాలేజ్ అన్ని విషయాలు తెలియచినాడు ఎట్లా ఉన్నా మనం లెంకిస్తున్నాం మనకు జీవిస్తున్నాడు దేవుడు కనుక మనం ఇప్పుడు ధన్నిన ఈ సత్తం సత్తం ద్వారా మనకు ధన్యత దొరికింది కనుక ఈ సత్వం పట్టుకొని మనం ముందు సాగిపోవాలా అలా అనేక విషయాలు తెలుసుకోవాలా అలా చెప్తేనే పోవాలా మన ప్రభు ఎంటే చెప్తుంది మనం అనేక వస్తూనే ఉంటారు వాళ్ళ ప్రేమతో చెప్పి చెప్తేనే పోవాలా ఎవరు దేవుని అనిగిస్తారో మరి దేవుని సంబంధం అవుతారు కనుక ఎవరినే కానీ మనం చెప్తాను పోవాలా రాజ దేనికి భయపడతాను వీల అలాది సువార్త చెప్పాలా ఆయన బుద్ధి అంతకు మనం ఆయన సాక్షిగా ఉండాలా దేవుడు చిన్న వాక్యం దీవించేవామి పరిశుద్ధ ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయశ్వభా నీకు లేఖలేని బంధనాలు కృతజ్ఞతాస్తో తెలుస్తో ప్రభా దేవాభ మరియు సమయం ప్రభా మరి వాక్యం చేత మాట్లాడిన ప్రభావ నీకే వందలా ప్రభా నీ యొక్క వెలుగును చూడడానికి ప్రభా మరి మీరు మాకు ఈ వెలుగు చేత ప్రభావ నడిపించిన ప్రభా నీకు వందలైనా దేవాయూ ప్రభా ఆ కాలంలో ప్రభా నీ యొక్క చూత ప్రకటించినప్పుడు ప్రభా అయితే నువ్వు ఏ విధంగా అయితే ప్రకటించావో అదే రీతిగా మేము కూడా ప్రకటించాలా ప్రభా యేసుప్రభ మరి మీ యొక్క సత్యం ప్రభా మాకు అనుగ్రహించిన ప్రభావ లెక్కలేని అందర ప్రభా దేవాభాన్ని తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆత్మ ఎదిగి ఉన్నవారు అని అంటున్న ప్రభా యేసుప్రభ మరి మీ ఎదిగి ఉండాలి ప్రభా యేసుప్రభా నువ్వు ఏ విధంగా ప్రకటించావా ప్రభా అదే రీతిగా మేము ప్రకటించేవారు లాగా మేము తయారు కావాలా ప్రభా యజ్ఞానికి బంధనాలు కృతజ్ఞత ఆసుకరిస్తు ప్రభా మరి మీద చాలా త్వరగా ఉంది ప్రభా మరి మేము కూడా సిద్ధపడే ప్రభా అనే కుడా ప్రభా సువార్త ప్రకటించారు ప్రభా ఇంకా మేము సిద్ధపడే వాళ్ళకి ఇంకా తయారు చేసిన తయారు చేయడం ప్రభా మరి ఏ ఇంటికి మేము సువాత ప్రకటిస్తున్న ప్రభావం నీ యొక్క వెలుగు చెత్త నింపిన ప్రభా వాళ్ళు పొంది రక్షణ వచ్చే వాళ్ళ వాళ్ళు కూడా తెలుసుకోవాలి ప్రభా నీ యొక్క రుచి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ప్రభా ఏచు ప్రభావ వారి చేత కూడా మీరు మాట్లాడిన ప్రభా దేవాచు ప్రభావ మరి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దీవాచుకున్నామని ప్రభా అది వాటర్ లాగా మీరు మార్చిపోయింది ప్రభా ఏచుప్రభ నువ్వు గొప్పకారం ఏశాని కలియ కలిగిన బంధనాలు కూడా తెలిసినంత ప్రభా దీవాచు ప్రభా అనేకూడా నీ యొక్క శువార్థ ప్రకటించే మరి వాళ్ళందరూ కూడా ప్రభావ ఒక్కొక్కరు వెయ్యి మంది లాగా చేసేలా దింతండి దేవాటల్లో కూడా ప్రభావ రోగంలో కలిగిన వారు ప్రభా మరి హస్తాకం సంపూర్ణ స్వస్థత వారికి దాయిచిందండి దేవాయూ ప్రభావం మరి ప్రతి ఒక్కరి కూడా ప్రభావిత పాద పెట్టాను ప్రభావ మరి మీరే గొప్ప విజయం అనుగ్రహిస్తారని ఈచుకూచి నామండి కూర్చున్నాం నా తండ్రి అమేన్ భయం దినక దినంలోనో అది సమయం కొంచెం ప్రభా అది అది సువార్త స్వాళ కొ రక్షిత్వం అలా అందరికి అవకాశం ఇస్తటం అలాగే వైరస్ పట్టి వచ్చి మృతి శ్వాసపరచని ఆదరించండి క్షమించండి ఆత్మీయ తెలియండి సువార్త పంపిణం నా జీవాన్ని చూడటం అలాదీవాన్నిస్తుతం సువార్థ పంపి జనరేటర్ రక్షణ పోవటం రాయబడింది సుప్రవా అలాంటి ఎట్లా ప్రాబ్లం వార్త పోవాలా వాళ్ళకి మరుమూ రావాల రక్షణ పొందారా ఆ వైరస్ పరచండి ఎంతోమంది వైరస్ నుంచి చచ్చిపోయే వాళ్ళు కుడుకుడు విటముంది ఆ కుడు ఇడబడే కుటుంబం ఉంది అలాగే వాళ్ళ కుటుంబం తాకలి జ్ఞానం తెలియచండి వాళ్ళు రక్షణ పొందారా ఈ డాక్టర్ అక్రమ డాక్టర్ రక్షణ పొందారా దేవు ఖానించే పోలీసులు అవి రక్షణ పొందాలి అలా దీవాణి శ్రోతం అందరికీ ప్రాణం పెట్టిన విశ్వప్రభ అందరికీ అంతకాలంలో స్వార్థ పోవాలా బుద్ధివంతకు నాదివ పడిపోయిన సేవకు లేవనెక్కని వాళ్ళు జ్ఞానం తెచ్చేయండి నాది ఒకరిశుభాత్మక పంపించండి సేవకు నిలబెట్టండి నా దీవాణి శ్రోతం చేసావు నా దీవాణి అందరు సరస్వతం రావాలా అలాది యావ దెబ్బ ఓడిపోవాలా అలాది అనా దీవాని శృతం అలాది అలాది అని రాజ్యం కట్టబడాలా విశ్వప్రభాన్ని కనించండి నా దీవాని ఎంతో బిడ్డలు పడిపోయి అన్ని రైపోయిన తిరిగి విగ్రహానికి గురి అయిపోయింది ఆ ఖాళీ జీరో కొట్టని సైతం ఖాళీ నీ ఆత్మ గౌరించండి వాళ్ళ పాపం క్షమించే రసం కలిగి మళ్ళా తిరిగి వెలిగించండి నా దేవాకలి తొలి ముందు సేవ జరిగించండి ఈ ఆయన పిల్లలు ఎంత బిడ్డలు రావాలి ఆ బిడ్డలు ముట్టని తాకండి వాళ్ళ జ్ఞానం సేవ చేయాలా అలాగే నా చిన్న పిల్లలకి సేవ చేయాలా అలాగే నీ వాక్ చెప్పాలని శుభ్రవా అందరి శిష్యులుగా తయారు చేయ మనిషిలో ప్రస్తుతం గొప్ప దేవ సర్వశక్తి మంతుడాకేస్తున్నా అబ్రహాంశాఖ పరిశుద్ర కృప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని పిలుషితంగా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలుగా పెట్టుకున్న దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం కనుగ్రహించినారు ప్రభా మీకు నూతన మీద కృపతో నింపండి నూతన అభిషేకంతో నింపి నడిపించాను ప్రభా నా దేవ నా ప్రభా ఇంటి ప్రభావ మీరు వాక్యం ఎందుకు మాత్రం మాట్లాడినారు ప్రభా ఈ లోకంలో ప్రభావ మోస కూర్చు ఆత్మతోనే ప్రభావ ఎంతో మంది ఏది దేవుని ఆత్మ ఏది బ్రహ్మపరుషాత్మని తెలియని స్థితులందు ప్రభావ గొప్ప జనం లోకమంత ఉన్న ప్రభావ కనికరించను ప్రపజించని ప్రభ పతి మీకు పరశురాత్మ అభిషేకం పొందుకునే ప్రభావ సత్యాన్ని గ్రహించి నిశించాలా సత్యం గురించి సాక్షి వింట గొప్ప గొప్ప సేవకులను ప్రభ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తాం ప్రతి సంఘాల నుంచి మీరు ఏమంటుంది ప్రభావ ప్రతి ఒక్కరు నూతనమైన అభిషేకం అనుగ్రహించండి అబద్ధ బోధల నుంచి మనుషులంతా బయటకు రావాల ప్రభావ బ్రహ్మ పశి బోధల నుంచి బయటకు రావాల భూతముల బోధ దయ్యముల బోధ నుంచి బయటకు రావాల ప్రభావ ఆయన కనికరించమంతా ఆదిష్టం కొద్ది బిడ్డను నా దేవా ఇస్తే ప్రభు మీతో ఆకర్షించుకున్నాయినా గొప్ప దేవానికి వర్ణాలు ఇస్తా లోకం అంతా ఇంకా నచ్చించుకోకం మాట విడిచిన ప్రభావ ఆచారబద్ధమైన జీవితంలో జీవిస్తున్నారు ప్రభావ కనికరించమంత ఆదిష్టం సత్యని గ్రహించాల ప్రభావ ఒకప్పుడు గొప్పగా సేవ చేసిన ఆయన తిరిగి ప్రభా ఈ లోకంలో పడిపోయి జీవిస్తున్నాను అయినా తిరిగి బిడ్డలని వెలిగించాడు ప్రభావం మహాకృప నా బిడ్డలపై చూపించినంత ఆదిష్టం అయినా వెలిగించడం నూతన అభిషేకాన్ని మీకు గొప్ప సేవకులుగా మీరు తయారు మీకు నీతి సత్యను ప్రకటించి బిడలుగా మీరు లేవనెత్తని ప్రభావ పడిపోయిన చెవుకులుగా మీరు లేవనెత్తని బలపరచండి ఇస్తే ప్రభావ ప్రతి సంఘాలు మీరు తిరపచ్చని ప్రభావ తిరిగి లేవనెత్తని మొదటి క్రియ చేయాలా మారమంచుకోండి ప్రభా సత్యాన్ని ప్రేమించు ప్రభావా మొదటి క్రియను చేయాలా ఇస్తే ప్రభావ ప్రతి సంఘాన్ని మీరు ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తామన్నా గొప్ప దైవానికి వర్ణాన్ని ఇస్తే మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా అనేకుల కొరకు మేము ప్రార్థించాలా ప్రభావ ఎన్నో ప్రాంతాల్లో ప్రభా సువార్త లేదని అయినా అలాంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళి కొడు సువార్త మీరు ప్రకటించాలా ప్రభావ నశించిపోతున్న ఆత్మ కొరకు నా దేవాలకు ఆత్మ కొరకు విజ్ఞాపనం ప్రార్థించాలి ఎక్కువగా ఎక్కువ సమయం ప్రార్థన ఉండాలి ప్రభావా ఆయన ఐతికమైన విచారాలతో మీరు కొట్టుకోకపోకుండా సాయపడండి ఆయన ప్రతి క్షణం ప్రభావ మీరు షేదించుకొని ముందుకు బిడ్డలుగా తయారు చేయడం నా దేవని ఆత్మకు మీద చోటుంచాలని సహాయపడండి పరిశుధాత్మ నడిపి నిత్యం అనుగ్రహించిన ఆయన మా తలంపులు మా సమస్తం కొట్టివేసి మీ తలంపులతో నింపి నడిపించండి ప్రభావ ప్రతి చోట మీ కుటుంబంలో అందరూ సాక్షులు పెట్టుకోమని ప్రదిష్టమైన వైరస్ బాధితులు అందరూ మీ స్వస్థపరచని ప్రభావా కలవరిశిలోనైనా మీరు పొందిన గాయాల స్వస్థత ఉంది ప్రభావ స్వస్థపచ్చే మీరే ప్రభావ నీకు అన్నీ మీ స్వచ్ఛత వాళ్ళు పొందుకోవాల ఈ లోకంలో ప్రభావ దేని గురించే ప్రయాస ఏదో పొందుకోనని ప్రభావ ఆ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నారో స్వచ్ఛత రాదు ప్రభావ అది ఎంతో భయంకరమైన పాధ వాళ్ళు తెలిసే ఆయన కనికరించండి ప్రభావం కనువి కలిగించండి వాళ్ళు ఆత్మీయత ఇప్పటికి ప్రభావ వ్యాక్సిన్ వేసి తీసుకోండి మోటైలైజ్ కావాలా వేసిన అమలు ప్రభావాన్ని ఎవరు ఆన్ చేయడానికి వీలు ఏ వ్యాక్సిన్ వేస్తే తీసుకోండి కానిపిస్తు బాడీలను పాజిటివ్గా మనడానికి వీలు ఏ సెక్స్ నోటలు అయిపోయింది కాక ఈ సో ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగిన ఇక విధానాల ప్రభావ గొప్ప జన సమయం నేర్పించాల ప్రభావ మీ జాగ్రత్తగా ప్రభావ ఈ యొక్క సత్యం మీరు ప్రకటించాలని ప్రతి ఆటంకాలను కొట్టివే ప్రభావ వర్షదురకు తండ్రి మీ కొరకు మేము మీరు మమ్మల్ని నడిపించండి మీ ఎక్కడికి వెళ్ళాలి ప్రభావ ఆయన ఈసు ప్రవణ అలాంటి బిడలకు ప్రభావ మీరు ఏ విధంగా మీ వాసులు ప్రకటించాలో మాకు ఆ జ్ఞానం మీకు నడిపింపు దచ్చిన ప్రభావ మీకు వర్ణాలిస్తయ్య అనాది కాలంలో ప్రవక్తలు మీరు నడిపించిన దేవుడు శిష్యుల కాలంలో నడిపించండి ఈ చివరి కాలంలో మమ్మల్ని కూడా మామూలు ఆ రీతిగా మామూలు నడిపించమని విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు మీరు జరిగించండి స్వస్థతలు జరగాల సని పునల్ తిరిగి లేవాలా ప్రభావ గుడ్డి వాళ్ళ కుంటు వల్ల వేసి మీ నామాన్ని మహిమపర్చి బిడలుగా మేము ఉండాల ప్రభావ విశేషమైన అద్భుతాలు మీరు జరిగించండి నా దేవన ప్రతి సంఘం ప్రభావ సత్యం గ్రహించాలా గొప్ప గొప్ప సేవకులు ఇవ్వాలా యూత్ని ప్రభావ మేము తయారు చేయాలి శిష్యులుగా తయారు చేయాలా ప్రభావ వాకింగ్ అన్ని ప్రాంతాల్లో ప్రభావ సేవకులు కాన్ఫిడెన్స్ పెట్టాలా ప్రభావ అన్నికులు సేవకులుగా తయారు కావాలా నాది ఎవంటి అభిషేకం మాకు అందరు కనిపించి అలాంటి ప్రాంతాల వినిస్తూ వార్త ప్రకటించాలి ప్రభావ నాది వాళ్ళు కనువి కలిగించాలా వాళ్ళ ఆత్మనీయతలు బలహీనమైన మేము బలపరచాలి మేమే బలవంతులు కాకుండా వారిని కూడా మేము బలపరచాల ఓ ప్రవా చేయన తన ఇస్తే ప్రవా దున్న చెందిన వాడిని ప్రభావ ధైర్యం చెందినవారికి మేము ఊతనే వాళ్ళ మీ ఆదరణ వరకు మీరు చూపించేవారిలాగా అలాంటి జ్ఞానంలోకి మిమ్మల్ని అందరూ నడిపించండి ప్రభావ గొప్పదైన నేరుతిగా మేము ప్రభుత్వం కల్పించాలి మీతో నడిపించాలో మాకు జ్ఞానం అనుగురించిన ఆయన వర్ణాలు ఎత్తాయా గొప్ప దేవ యొక్క దినవంతో ప్రభావం మీకు నూతనైన కృపచేతం నడిపించండి ప్రతి కొన్ని వాటిలంతలో మీరు మాకు సాయకులు ఉండండి తిరిగి మా గృహాలు మీరు చేర్చి మీ అగ్ని కంచి నా ప్రభావిత గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్లో కుటుంబాలు అందరినీ ప్రభావితం దీవించి ఆశ్రదించి నూతనగా అభిషేకించి మీకు గొప్ప శాస్త్రం పెట్టుకోవాలి పిల్లలు కుటుంబం చుట్టూ మీరు ప్రొటెక్షన్గా ఇచ్చిన దృష్టిని తప్పించండి మీకు కంచి వెళ్లి ప్రభావానికి వందల బిడ్డలను ప్రభావం మీరు అభిషేకించి మీరు వాడుకోండి ప్రతి అవసరం మీ మైమ్లో తీర్చని ప్రభావానికి వర్ణాలిసయ్యా గొప్ప దేవ మీరు అక్కడ ప్రభా తండీ అన్ని చూచలు నెరవెడుతున్న ప్రభావ ఎవరు కూడా గ్రహించిన శక్తులున్న ప్రభావ అతని ప్రొఫెషనల్ మేము అర్థం చేసుకుని వాళ్ళకి ప్రకటించాలా వాళ్ళకి అర్థమవులాగా ప్రకటించాలా ప్రభావ నా దేవాలంటే ఆత్మను మాకు అనుగ్రహించిన ప్రార్థిస్తాం మోసంలో నుంచి వాళ్ళందరూ బయటికి రావాలా నా దేవ మీరు మాకు అధికారం ఇస్తున్నారు అధికారం ఇప్పుడు మేము అమలు తెచ్చుకున్నాం ప్రభావా తన ఇసు ప్రభావ బోధలు మేము తొక్కివేయాల ప్రభావా బోధలను వాళ్ళు బయట తీసుకొని రావాలంటే అభిషేకం మా అందరికీ అనుగ్రహించని ప్రభావాకు వందాలిసా గొప్ప దేవానికి వందనికి లోపల ఎంతో మంది ప్రభావ గుడి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉన్నారు లో ఎంతో మంది ప్రభావ రక్షణ పొందడం వల్ల తాగుబతులు ఉన్నారు ప్రభు అంత రక్షణ పొందాలి అంతగా మేము మార రక్షణ పొందాల ప్రభావ ఒక్క ఆత్మగౌరవ ప్రభావ నశించిపోదు ప్రభావ ప్రతి ఆత్మరక్షణ పొందాలి ప్రతి ఒక్కరు స్వార్థ పోవాల ప్రభా నైనా అలాంటి వాళ్ళతో మేము ఎట్లా స్వార్థ పెట్టామ జ్ఞానం తెచ్చేయండి మీరేమో నడిపించింది నామంట మేము తెచ్చుకోండి ప్రభావ నా దేవ నా ప్రభావ విజయ గారిని తాకండి స్వస్థపరచండి ప్రభ బ్లడ్ క్లాట్ విన ప్రవ్వ ఆ నరంలో బ్లడ్ క్లాట్స్ వేసి ఉండే ఖరీపోను కానీ నువ్వు న్యూట్రైజ్ సంపూర్ణమైన స్వస్థత ఏసుక్రీస్తునం బిడ్డకు మేము ప్రకటిస్తామైనా మీరే స్వస్థపచ్చిన మహిమలు ఉందని ప్రవా ఓ నరాలారా ఆ ఒక బ్లడ్ క్లాట్స్ లారా ఏసు ఇప్పుడు మీరు కరిగిపోను కాక ఏసుక్రీస్తున్నాం నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ పొజిషన్కి రావాలా ఏసుక్రీస్తున్నాం నీకు ఆజ్ఞాపిస్తున్నా ప్రభావ మీరే స్వస్థపరిచిన బ్రదర్ ఇంకా ఆత్మీ రోజులు నడిపించి బలపర్చని ప్రభావా ఆయన ఒక నిన్నటి దినా ప్రభా ఒక టూ డేస్ కింద ప్రభావ మేము ఒక ప్రాంతానికి వెళ్ళినాం ప్రభా అక్కడ అందరూ తర్వాత ప్రకటించిన ప్రతి ఒక్క బిడల ప్రభావ ఆయన మీరు స్వస్థపచ్చిన మేము నమ్ముతున్నాం ప్రభావ సంపూర్ణంగా ఆయన ఆ బడ్ ఆ బిడల జీవితంలో మీరు కార్యం ప్రతి వాక్యం ప్రార్థన ప్రభావ హృదయంలో మీరు స్థిరపరిచని నా దేవ కష్టకాలంలో ప్రభావ నాకు అది ఎంత భయంకరంగా దినాలు ఉంటుంది కదా ఆ బిడలు మీరు కాచి కాపాడాలి మీ నామం ఒప్పుకున్నారు ప్రభావ ప్రార్థించిన ఆ ప్రార్థన హృదయంలో స్థిరపరచని మీరు దర్శించండి మీరు ఒక ఆత్మగా నచించుకోవద్దు ఓ ప్రభావ తన ఇప్పుడు ప్రయాసం వ్యర్థం కాదని వాకింగ్ చేసిన కనుక ప్రతి ప్రయా ప్రతి ఒక్క బిడో ప్రభావం సేవకులు ప్రకటించడం శుభార్త అందరిని ఆ ప్రాంతంతో రక్షించుకుని దుష్ట శక్తులు సైతాన్ని బంధకాలను విడిపించి మీకు సాహసం పెట్టుకుని ఆ ప్రాంతం నుంచి కూడా ప్రభావ సేవకులు తయారు కావాలా ప్రతి ఒక్క బిడలు మీరు లేవనెత్తి గొప్ప విశేషమైన సేవలు జరిగించి మీ నామాలు మేము తెచ్చుకోమని మీరు మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సరే బ్రుగలేదు వదనాలు అయినా సర్వనాశ దేవాన్నికే కృతజ్ఞ తెలిసాయా నైనా ఈ యొక్క దర్శన కాలం సురక్షితంగా కాపాడి సజలకెట్ దాన్ని బట్టి మీకు వనాలు ఈ విధకాల మిమ్మల్ని సురించాన్ని ధ్యానించలాగా ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్ ఎంతో వననాలు ఎవరికి లేని అవకాశం మీరు మాకు ఇచ్చినారు ప్రభావ అనే కూడా అనేకమైన పనుల లోపమగ్నమైన సమయం ఇచ్చినందుకు మీకు ఎంతో వననాలు ఓ ప్రభావ మీకే సమస్త గణత మహిమ ప్రభావాలు చెల్లినైనా మీరు చూసినారు ప్రభా ప్రతి ఆత్మను వివేచించమని మేము వివేచించలేం అటువంటి అభిషేకం మాకు తెచ్చేది మీకు జీవిత సమాప్తించే వాళ్ళ ప్రభావ బహు మోసకరమైన ఆత్మలున్నాయి ప్రభా మోసపుచ్చలు ఉన్నాయి ప్రభావ నేను మోసపోకుండా జాగ్రత్తగా మేము జీవించేలాగా సత్యాన్ని ప్రేమించేలాగా సహాయపడండి తండ్రి అటువంటి సేవ జీవితంలో మనం నడిపించండి వ్యాక్సిన్ వైరస్ భారం పడిపోకుండా మనకి కాపాడండి ప్రభావ మీరు అనుగురించిన ఆరోగ్యాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలనే ప్రతి అవయవాళ్ళు వస్త పర్చిం విజయబ్రదర్ నుంచి మేము రాధ్యసిన గా ఆ రైట్ హ్యాండ్ లో ఉన్న సమస్య నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఆ ఎక్కడైతేన్నరూ కంప్రెస్ అవుతుందో ప్రభావా అన్నారికి రిలాక్సేషన్ మేము ప్రకటిస్తున్నాం ఏ సేకరిస్తున్నాం అమ్మ ఓ ప్రభుత్వ మీరే ఉందండి మీకు వరకు సాక్ష నిలు పెట్టుకోండి ప్రభావ ఇప్పుడు ఆరే మిమ్మల్ని మీకు అనాలి ప్రభావ విధానం అంతా మీ శాంతల్ నడిపించి ప్రతి పనిలో విజయం అనుగ్రహించి సమయానికి శ్రేష్టమైనwidetilde చేయచామును యేసుక్రీస్తు నామమున ప్రార్థించునా తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రభువును శిక్రుడతో దేవునితో నిమిత్తని నామము సి సి సి నిండికి తో క్రీస్తుని నిమిత్తన సేవ దేవుని నిమిత్తన ప్రార్థిస్తాను దేవునితో శక్తి సంపన్నను కుదుల అనే క్రెడిట్ ను కూడా తోడుగా ఉండి కుదుపడేను నా ఆత్మ దిశోపన దిశోపన దైవించే తవా ఏమను నడిపించాలాతమైన జరగదు అందరినీ సేవగా దిషించిన పరంగా జీవించానికి నడిపించుకోవాలి మార్చుకునే మన ప్రభు ఏ సమాధానం మనందరికి సదాకాడ్ అనలియ్ ప్రెజరాడ్